అల్లా వైపునకు తిరిగి ఓమా ప్రభువా హా ఉలా అల్లదీనకున్న వీరు వీరు వీరే వీరినే మేము నిన్ను కాకుండా భాగస్వామిగా చేసి నిన్ను వదలి వీరిని మేము వీరితో మేము దోహాలు చేస్తూ ఉంటిమి వీరిని మేము అర్థిస్తూ ఉంటిమిల్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 అంటారు ఇన్న కుం తబ అన్ మేము ఇహలోకంలో మీ వెనుక వెనుక ఉంటిమి మిమ్మల్ని అనుసరించుకుంటూ ఉంటిమి ఫహల్ అంతు ముగు నన్న మీన్ అదాబ్ ఇల్లా అయితే ఈరోజు మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి ఏ కొంచెమైనా దూరం చేసేటువంటి ఏదైనా అధికారం మీకు ఉందా అలాంటి ఏదైనా సహాయం మాకు చేయగలుగుతారా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 అన్నాడు ఎప్పుడైతే నరకంలో వారి యొక్క ముఖాలు కాల్చుకుంటూ తిప్పబడుతూ కాల్చడం జరుగుతుందో యకోలు నయాలైతనా అనల్లాహో అ తాన రసూలా అయ్యో మేము అల్లాహను అల్లాహకు విధేయత చూపి ప్రవక్తకు విధేయత చూపి ఉండేదింటే ఇంత బాగుండును ఒక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 ఇరవై తొమ్మిదిలో ఉంది ప్రభువా జిన్నాతులలో మానవులల్లో ఎవరెవరైతే మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేశారో వారందరినీ మాకు చూపించు మేము వారిని మా కాళ్ళ కింద వేసి త్రొక్కుతాము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 शब्द राय विन बड़ा अब स्वयं अल्लाह अटाड़ो अनल मलिक नेजु राजुन सर्वाधिकार्वसृष्टि प्रवक्त अल्लाह को अति प्रिय वति प्रियल आ मैदान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 ఆ విశ్వాసమే ఇహ లోకంలో మనల్ని ఆయన మార్గంలో నడిపింపడానికి ఎంతో దోహదపడుతుంది సహీ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ ఇరవై తొమ్మిది అరవై తొమ్మిదిలో హజరత్ అబు సయిద్ హుద్రి మరియు హజరత్ అబూ హురేర్ అడవ్ అల్లాహు అహుమా ఉల్లేఖించిన హదీస్ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం తెలిపారు ఆ మైదానంలో అల్లాహ్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 ता च मंचतनांदकटा अल्लाहटा साक्षिनी नी मुकूसरावला अब आती भयपड़ता आलोचि अब आती भयपड़ता आलोचि इवरू ना व्यतिरेक साक्ष्य पलकड़ा की अड़ू अत मूति मीद मुद्र वेयड़ी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 మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ప్రళయ దినాన ఆ తరువాత మజిలీలు ఏమిటి అక్కడ ఏం జరగనుంది ఆ వివరాలు ఇన్షాల్లా తరువాత ఈ భాగాలలో మనం వింటూ ఉందాము అల్లా తలా మనందరి పరలోక విశ్వాసాన్ని మరింత బలంగా చేయుగాక ఇహలోకంలో ఉన్నన్ని రోజులు పరలోక విశ్వాస నమ్మకంతో సత్కార్యాలలో జీవితం గడుపుతూ విశ్వాస మార్గం మీద నడిచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకూలఖర్ వైకమ్మ వరహుల వరకార్